మీకు మముగావరో ఏపున మనసని ఏటి మా పెంపుడు లేడి పాపమనే అడవిబడినది రాపున హరికింకరపు వేక కాండ్లాల పైపైని మాకింత పట్టియ్యో అంచల మా విజ్ఞానమనుడి కామధేనువు పంచేంద్రియ పురొంపిబడినది మించి వైకుంఠానకేగే మేటి తిరువరు తిరువరులాల దించక ఎత్తేగళ్లదీయరు అంటనే అండనే మా దిగ్గజము దండి మీ దయనేటి పోదానబడెను నిండి శ్రీవెంకటేశ్వ నేటి మావటీనిచేత గండి కర్మపుకంభాన ఘట్టించరో